విష్ట సో దేహాలయోగ విశేషత్వాచ సుఖదు విషయ ధర్మత్వం అని చూస్తూ ఉన్నాం విషయీ విషయము విషగి అంటే తెలివివాడు విషయము అంటే తెలియబడే ఇప్పుడు సుఖదుఖములు తెలివివాణి ఎందు ఉంటాయా తెలియబడేదాని ఎందు ఉంటాయా అని విచారణ లోక దృష్టి చూసినట్లయితే తెలుగు వాళ్ళను నేను సుఖ దుఃఖములు నేను నాది నా ఎందు ఉంటాయి అనే లోక దృష్టి ఉంటుంది ఈ రకమైన లోకదృష్టి అది విచారణ చేయడం వల్ల వచ్చిన లోక దృష్టి కాదు అవిచారితంగా లోకంలో అందరూ అలా స్వీకరితో నాది సుఖ దుఃఖములో అందులో ప్రత్యక్ష ప్రమాణ సిద్ధము వాళ్ళు చెప్తారు అది భాష్యతారు ఖండించబోతున్నారు ఇక్కడ సమస్యల నుంచి వస్తుందంటే లోకంలో అందరూ కూడా సుఖ దుఃఖములు నావి నేను ఆయన్నే ఉన్నాయని సుఖ దుఃఖములు నా ధర్మమునే సుఖ దుఃఖములు అంటే నాకే దుఃఖము నాకే దుఃఖము సుఖము వచ్చినప్పుడు నేను సుఖిని దుఃఖము వస్తే నేను దుఃఖిని నిన్నే సంసారి అని అంటారు నేను సో ఈ విధంగా అందరూ స్వీకరించి అలా బతు లోకంలో జను ఎవరిని మీరు చూసి ఎవరిని కదిపినా ఆ రకంగానే వాళ్ళు రుసేకరిస్తారు అయితే చిత్రం ఏంటంటే ఆత్మస్వరూపాన్ని విచారం చేయాలి ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాలి ఈ ఆత్మస్వరూప అన్వేషణ అన్నది అదొక సైన్స్ ఇప్పుడు చూడండి సైన్స్ అని సైన్స్ అంటే ఏంటి వాక్యముల ఉండే పదార్థము ఎనర్జీ శిక్ష దేశము స్పేస్ కాలము సాయం ఈ నాలుగింట్లో పది జరగటం ఈ నాలుగింటి ఎందు ఉండేటువంటి ఒక నియటి నియతి అంటే ఆర్థర్ ఒక వ్యవస్థ దాన్ని అన్వేషించడం అంటేనే సైన్స్ దాన్ని సైన్స్ అంటారు చదండి మీకు పదార్థములో ఈ పదార్థము మేటర్ ముందు ఎనర్జీ అలాగే దేశ కాలభిందని పరస్పరము సంపద ఉంటాయి వాటి వైద్య ఒక అద్భుతమైన నియతి మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ నియటి ఎందుకుందో మనకి తెలియదు కానీ ఉంది ఎందుకుందంటే దేవుడు మూలంగా ఉందని చెప్పినట్టు అవుతుంది దేవుడు పెట్టాడని అని అంటాడు దేవుడు పెడుతుందని మీరు ఎందుకుందో తెలియంగానే ఉంది అని అనుకున్నాం చూడటం అంటే ఓపెన్ మైండెడ్ గా ఉందో ఆ రకమైన విచారము పడవ సో దాన్ని స్టడీ చేయటం దాన్ని సైంటిఫిక్ రిక్వెస్ట్ అని అంటారు అంటే సైంటిఫిక్ గా ఆ అధ్యయనం ఉంటుంది అయితే బాహ్యము అందరి ఉంటుంది ఆంతరం అంటే తెలివి కాన్షియస్నెస్ అని అంటారు నేను ఆయన కాన్షియస్ పెట్టాను కాన్షియస్ నా చేతల్ని నా చేతన చేతనైతుంది ఈ చేతనల్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది కేవలం వాక్య పరిశీలన చేస్తే సరిపడు వాక్యమైన పరిశీలన చేసేవాడు సైంటిస్ట్ ఆంతరమైన పరిశీలన చేసేవాడు స్పిరిచువల్ కాబట్టి ఆంతరములను పరిశీలించి ఈ కాన్షియస్నెస్ నా చేతన జాగ్రత్తనండి స్వప్న చేతనం అండి జాగ్రత్త చేతనం అంటే స్వప్నచేతన కూడుతుంది కనుక జాగ్రత్త చేతనకే చేతనానికి నా ఎరుక నా ఎరుక ఎందు నా ఎరుకను నేను తెలుసుకోవాలి కానీ స్వరూప స్వభావములను తెలుసుకోవాలి ఇప్పుడు నా ఎరుకను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం అనే అనే విచారణ ప్రతి ఒక్క చేయాల్సి ఉంటుంది కానీ మీరు ఆ ట్రీట్మెంట్ చేసినట్లయితే డాక్టర్ మంకేట్ కృష్ణ ఏంటంటే సుఖ దుఃఖములు ఆ ఎదుకల్లో మనకు అనుభవాలు వస్తున్నాయి కదా అది దేవి ధర్మములు నేను చేయాలి దాని స్పిరిచువల్ అంటారు సైడ్ ఇప్పుడు ఈ స్పిరిచువల్ క్వెస్ట్ అంటే నా స్వరూపము ఉండే సుఖ నా స్వరూపములో భాగమా లేక కాద ఇప్పుడు నేను అంటే ఏంటి కాన్షియస్ ఉండదు కాన్షియస్నెస్ అంటే కాన్షియస్ అండ్ కాన్షియస్ దాంట్లో అదేకములైనవి ఉన్నాయి దేహం కూడా కాన్షియస్నెస్ లో భాగంగానే ఉంది దేహ అభిమానం ఉండవచ్చే దేహం అలాగే ఇంద్రియములు కూడా కాన్షియస్నెస్ లో భాగము ఇంద్రియముల యొక్క వ్యాపారము ఇచ్చే శబ్బ జ్ఞానము ఒక జ్ఞానం ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ లో ఉన్నాయి మనస్సు సంకల్పములు వికల్పములు ఇమోషన్ భావానుషములు అంటే కామప్రోభావులు అవన్నీ కూడా కాన్షియస్నెస్ లో ఉంటున్నాయి సుఖదుఖములు ఆ కాన్షియస్నెస్ లో ఉన్నాయి ఈ కాన్షియస్నెస్ యొక్క స్వరూప స్వభావము వ్యక్తి అనే విచారం చేస్తే దాన్ని స్పిరిచువల్ అని అంటారు స్పిరిచువల్ అంటే అన్వేషణ అని వాటి వ్యకత్వం యొక్క స్వరూప స్వభావాలను అన్వేషించి వాళ్ళు సైనికృష్ణుడు చైతన్యం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకునేటువంటి వాళ్ళు సీకరించుకోవాలి మహర్షులు ఇక్కడ చిత్రం ఏంటంటే ఒక విశిశ్వాసము ఒక నమ్మకము ప్రతిమని నేను ముందుకు వెళ్ళాలనుకోండి ఎప్పుడు కూడా విశిశ్వాసం సైంటిఫిక్ ప్రశిక్షకి అదే ఏ ఏ అన్వేషణకైనా దొడ్డలి కలుగుతుంది ఇప్పుడు బయట జగత్తునే విశ్లేషణ చేసే సందర్భంలో నూతన్ మహాషి ఇలా చెప్పాడు మాకు నూతనంటే చాలా భక్తి ఆయన చాలా గొప్పవాడు మేమందరముయన్ నూతన్ మహాషిని యొక్క భక్తులము ఇప్పుడు ఎలా అయితే లోకంలో మేము ఫలానా స్వామికి శిష్యులము లేదంటే ఫలానా సంప్రదాయానికి చెందిన వాళ్ళము మేము స్నేహితులము వైష్ణములము శ్రేణులను నేనేమో చెన్న చిన్న విషయం వాళ్ళము లేకపోతే లైబుల పరివారం వాళ్ళము అని అలాగే చెప్పుకుంటారు ఆ రకంగా శిక్ష అయిపోయి అలా ఉంటుందా సైన్స్ ఎందుకన్నా అలా ఉంటాను నేను మీతోనే ఇష్టము మాకు అని సైన్తో సంబంధం లేదు మేము అనిస్ట్ చేయని అని స్థితి మాకు పడదు ఇష్టం వాళ్ళు నేను లేవు అలా సైంటిఫిక్ అలా ఉంటుంది యువకుని చెప్పింది గంగసి కూర్చున్నాను అప్పుడు సైన్స్ ఇది ఎవరికీ అవుతుందా ఐస్ పైన అనేవాడు అసలు వస్తాడ కాదు కాబట్టి యూట్యం చెప్పిన దాన్ని మనం స్వీకరిస్తాము పరిశీలిస్తాము దానికంటే ముందు అడుగు వేస్తాం న్యూట్రోనియంస్ వీఆర్ న్యూట్రోనియమ్స్ మేము యూటన్ చెప్పిందే నమ్ముతాము అన్నట్లయితే బిలీఫ్ అంటే బిలీఫ్ అనేది ఇంత విశ్లేషణ విచారము పరిశీలన అనేది లేకుండా ఎవరో చెప్పిన ఇదే పరమసత్యమని స్వీకరించుకు అది విచారణకు అన్వేషణకు మొదలుపెట్టు సైన్స్ లో అంటే స్పిరిచువాలిటీలో కూడా అంతే అంచేట్లనే సుఖ దుఃఖములోనే ఉన్నాయి లేదా గ్రహాలు పంపిస్తాయి లేదా నక్షత్రాలు పంపిస్తాయి ఇవి నా స్వరూపము భాగము ఇది నేనే అని ముందే విశ్లేషణ చేసినట్టు కూర్చుంటే లక్ష్మీదేవి చేష్టాదేవి ఇచ్చేది దుఃఖము గురుగ్రహం ఇచ్చేది సుఖము శని గ్రహం ఇచ్చేది దుఃఖము అనే మూలా నక్షత్రం ఇచ్చేది దుఃఖము శ్రవణా నక్షత్రం ఇచ్చేది సుఖము అని ఈ విధంగా మీరు ముందే అన్వేషిచ్చేసినట్టు చూస్తుంటే ఇంకా మీరు అన్వేషణ ఏం చేస్తున్నట్టు అన్వేషణ ఉండదు అన్వేషణకి ఈ నమ్మకము నమ్మకములు నమ్మకములలో కొన్ని లాజికల్ గా ఉంటాయి కొన్ని విశ్వస్తూ ఇంకో జన్మ ఉత్తర జన్మ ఇచ్చేది నమ్మకాలు అది కూడా నమ్మకమే అది నేనే ఎవరో తీసుకొచ్చింది ఏమీ లేదు కానీ దాని వెనకాల కొంచెం లాజిక్ ఉన్నది అప్రత అము కొత్త విపర నాశము ఇచ్చేది లాజిక్ మనిషి కారులు అర్థం చేస్తారు దానివల్ల కొనదమ్మా ఉత్తర అని మనం స్వీకరిస్తాం లాజికల్ గా ఉండే నమ్మకములను స్వీకరించవచ్చు స్వీకరించాలి తప్పు కాదు కానీ లాజికల్ గా ఉండే నమ్మకాలను పెట్టుకునే దాంతో మీరేమో ఆత్మస్వరూపాలను తెలుసుకోవాలంటే ఆ అన్వేషణ లేకుండా అయిపోతుంది కాబట్టి సుఖ దుఃఖముల విషయంలో ఎటువంటి హింసేషన్స్ ఎటువంటి నమ్మకములు కానీ ధారణలు కానీ లేకుండా మీరు ఆ సుఖ దుఃఖముల యొక్క సమస్య పరిశీలించాలి పరిశీలించలేదనుకోండి జీవితం అంతా కూడా ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో కొన్ని ముట్టుకుపోవడం అనేటువంటి ఒక దృష్టి ఉంటుంది మన సమాజంలో అన్నీ కనపడుతూ ఉంటుంది కాబట్టి సుఖ దుఃఖములు నా ఎన్నో ఉంటాయా నాకైతే తెలియబడీదాలు ఎన్నో లేక లేక దృశ్యము యొక్క ధర్మములా చేతన ధర్మములా దృశ్యమైన దృశ్యము యొక్క ధర్మముల దృశ్యముంటే మనస్సు కూడా దృశ్యమే ఇంద్రియములు దృశ్యములు దేహము దృశ్యము ఇవన్నీ దేహము దేహేంద్రియములు ధర్మమా సుఖముఖములు లేక నా ధర్మములేనా అన్నదాన్ని తీసుకోవాలి ఇప్పుడు చెయ్యి ఒకప్పుడు మొక్కలు నొప్పి రోజు అనుకోండి అది ఏ ధర్మం అనేది నా ధర్మమా దేహం యొక్క దేహం యొక్క ధర్మం అని చెప్పినే ముందు తెచ్చుకుంటే టంది నా ధర్మం అయితే ఎలా జరుగుతుంది ముక్తి నా ధర్మం అయితే పెయిన్ మెడిటేషన్ ఉండదు ఇంకా దానికి ఉండదు ముక్తి నా ధర్మం కాదు దేహం ధర్మం కాబట్టి దేహంలో మీరు మార్పు తెచ్చుకొస్తే దాంట్లో కూడా మార్పు దేహధర్మము అంటే ఫిజిషన్ దగ్గరికి పోతాలి నొప్పి నా ధర్మము అంటే ఆత్మస్వరూపం విచారం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అలా అట్లా ఫిజీషియన్ దగ్గరికి పోతే వాళ్ళతో టెన్స్ ఇష్టం పోతుంది కాబట్టి అలా ఎవరైతే నొప్పి దేహధర్మము అంటే అన్య ధర్మము దృష్టి యొక్క ధర్మము అదేవిధంగా సుఖ దుఃఖములనేవి కూడా మనస్సు యొక్క ధర్మములు ఆత్మధర్మములు కావు అంటే నా స్వరూపంలో భాగము కావు నాకు తెలుస్తూ ఉంటాయి నాకంటే ఇతర అనుభవాలు ఉన్నాయి దీన్ని బాగా అనుభవానికి తీసుకొచ్చాననుకోను నేను ఇప్పుడు ఏమవుతుందంటే నేను మరి ఎలాగ నేను ఒక జబర్దస్తితో చెప్తున్నాను అప్పుడు ఎటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుందంటే నేను చూస్తూ ఉంటాను సుఖమును కోరుకుంటూ దుఃఖానికి భయపడుతూ జనులు జీవిస్తాను ఏమంటే సుఖానికి నిర్వచనం చెప్పుకుంటారు దుఃఖానికి నిర్వచనం చెప్పుకుంటారు తద్వారా వాళ్ళే సుఖ దుఃఖాలని క్రియేట్ అయ్యి కల్పించుకుంటున్నారు ఇప్పుడు ఈ మంచి ర్యాంక్ వస్తే సుఖము మంచి న్యాయం పరాకపోతే దుఃఖము అని నిర్వచనం చెప్పుకుంటారు ఆ నిర్వచనాన్ని అంగీకరిస్తే ఇది సుఖము ఇది దుఃఖము అవుతుంది ఆ నిర్వచనాన్ని కనుక మీరు మార్చేయాలనుకోండి ఆ సుఖ దుఃఖముల యొక్క నిర్వచనమే మారిపోతుంది అసలు వాటి యొక్క తత్వమే మారిపోతుంది సో కాబట్టి మీరు నిర్వచనం చేయడం వల్ల సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి ముందు అసలు మీరు సుఖ దుఃఖములను నిర్మాణం చే నిర్వచించి కూడా సుఖదుములు అన్య ధర్మములే ఆత్మ ధర్మములు కావాలని తెలుస్తూ ఉంటుంది దాన్ని తర్వాత శుభ దుఃఖములను నిర్వచించడం మానేస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా పరిశీలించి చూడండి మీరు అభ్యాసం చేసి చూడండి శుభ దుఃఖములను నిర్వహించడం మానేసే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు ప్రేమగా మన కోరించి మనకి ఇస్తే అది సుఖము వాళ్ళు మనం తలుపు వేసేసి వెళ్ళిపోవాలని చెప్తే దుఃఖము అని మీరు నిర్వచించకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం వస్తారు అంటే మానవ మానములకు అన్నికంగా మీరు ఎక్కడైతే మీకు మంచి మర్యాద లభిస్తుందో అక్కడ సుఖము ఎక్కడైతే అమర్యాద కలుగుతుందో అక్కడ దుఃఖము మీకు అనుభవానికి వస్తాయి మీరు మానవ మానవం ఒకటి అదీకంగా ఉండే పరిస్థితిని మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే అభ్యాసం చేసేటువంటి పనులు ఇప్పుడు ఈ పని వాళ్ళు ఉంటారు మనం ఏదో పని ఆటో వాళ్ళు కారు డ్రైవరు లేకపోతే ఇంట్లో పని మనిషి పని పని ఇంట్లో చేసే వాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకు ఒళ్ళు ఒళ్ళు లేకపోతే వందలో కొంతమంది పవన్ మోతులు ఉంటారు వాళ్ళు అవమానకరంగా మాట్లాడతారు ఏ స్వామి జాదాపు ఆత్మస్తారు ఒకరు అని చెప్పి బీసుకారు లేవు జాదా బాత్మస్తారు అంటారు అన్నప్పుడు ఒక చిరుదో జరిగితే పదిహేను ఇరవై రూపాయల మీరు చెబుతుంది అది సుఖభాగించే కానీ నన్ను ఇంత మాట్లాడుకుంటా ఈ పని మనిషి అని మీరు అనుకుంటే అది దుఃఖం అవుతుంది కాబట్టి సుఖ దుఃఖం మనిషి పోయి చిన్న విషయం చెప్పారు ఇవన్నీ కొంతవన్నీ కూడా చిన్న చిన్న విషయాలలో మనం ఆరంభం చేయాలి అభ్యాసం అంటే పని మనిషి మనం అవమానం చేసినప్పుడు చిన్న ముందు అవ్వగలిగితే ఆ మనిషి క్షమించగలిగితే ఆ కారణంగా మనిషికి ఇచ్చి దేవడా ఉంటే దాన్ని మానే ఇవ్వడం మానే ఉండగా లేకుండా ఇవ్వగలిగితే అటువంటి చిన్న చిన్న విషయాలలో మీరు సుఖదులు మనావమానములకు అతీతంగా మీరు ఉండడం లేని అనుకోండి ఆల్రెడీ మనావమానము ఆ ద్వంద్వములకు అధీకంగా పోతారు తద్వారా మనావమాన ప్రయుక్తములైన సుఖ దుఃఖము ఏవైతేమో పోతారు సపోజ్ మీకు పాత మీద ఏ రూపాలున్నోటు కొత్తలు ఏ రూపాలున్నోట ఒకేలాగా కనపడ్డాయనుకోండి సపోజ్ దాన్ని చింతే ఒకరు మాసినందుకు దుఃఖము ఉండదు దీన్ని జైల్లో పెట్టినందుకు సుఖము ఉండదు మీరు గమనించేవాదు సపోజ్ మీకు బంగారము అది ఎందుకు కొడగా కనపడుతుంది అనుకోండి బంగారం ఉంటే సుఖమో అనిపించదు బంగారం లేకపోతే దుఃఖం ఈ విధంగా సుఖ దుఃఖములు అనేవి నిర్వచనాధీనములై ఉన్నది నిర్మాణం చేస్తూ ఉంటారు వాటికి ప్రాణం మీరే పోస్తూ ఉంటారు అది మీ స్వరూపము భాగము కాదు ఇప్పుడు అన్ని ధర్మములు దీన్ని బాగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి అన్వేషణ చేయాలి సపోజ్ గురుగ్రహం సుఖాన్ని ఇస్తుంది శని దుఃఖాన్ని ఇస్తుందని మీరు ఫిక్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్వేషణకి ఆ నమ్మకం ఎలా అది అందరి పెట్ట మూ ఆర్ టాకింగ్ సంథింగ్ నాన్ సెన్స్ మోస్ట్ అన్సైటిఫిట్ గా మాట్లాడుతున్నారు సెకండ్ ఓకే ఒకసారి బీజీ సిద్ధార్స్థాన్ బీజీ సిద్ధార్థాన్ని ప్లానిటేరియన్ సైంటిస్ట్ అయిన ఆయన వేదిక ఎస్ట్రాలమీనే ఒక సమూహం కూడా రాశారు అంటే సైంటిస్ట్ ఎస్ట్రాలమీనే వాళ్ళు ఆయన నేను ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక చర్చ వచ్చింది ఆ చర్చ ఏమిటంటే గ్రహములు మానవులకు శుభదుఖములు కలిగిస్తాయి అన్నది చర్చమా అనే చర్చ దాని మీద ఎవరితో వచ్చింది వాళ్ళు చెప్పాడు జస్థానట్టుగా చెప్పాడు ముగ్గురు నాకు నేను పరిశీలిస్తూ ఉన్నా నేను అన్వేషకున్నాను నేనేం మాట్లాడలేదు నేను వాడు చెప్పేది వింటున్నా సిద్ధార్థ దగ్గరికి వచ్చింది అయ్యే మీ ఆ యాంకర్ ఒకడు ఉన్నాడు ఒకసారి యాంకర్ ఆయన్ని అడిగాడు ఆయన అడిగితే ఆయనే ఉన్నారంటే చూడండి గ్రహముల యొక్క చలనము వాటి గతి కక్ష్య ఇత్యాదులను పరిశీలించడం నా నేను అడుగుతున్న కానీ గ్రహములు సుఖ మానవుల యొక్క సుఖదులను ప్రసావితం చేస్తాయి అనేది సైన్ సైన్స్ దృష్ట్యా అది అంగీకారం పరదాలవు అని చెప్పాడు బీజేసి శాతం అప్పుడు యాంకర్ స్వామీజీ మీ దేవంతాన్ని ఏం చెప్తున్నారని నేను ఆయన చెప్పింది కరెక్ట్గా చెప్పాను ఆ యాంకర్ స్టమ్ అయితే ఎక్స్పెక్టేషన్ బట్టి సుఖదుఖములేని విశ్వయంలో మీరు ఒక విక్సేషన్ పెట్టుకుని ఒక విశ్వాసం పెట్టుకుని ముందుకు అడుగు వేస్తే మీకు అన్వేషణ ఉండదు కాబట్టి మీరు ఎటువంటి విశ్వాసము కట్టి విక్సేషన్ ధారణ లేకుండా కేవలము ఓపెన్ మైండెడ్తో ఓపెన్ మైండెడ్తో మీరు కనుక సుఖదుఖములను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీరు స్పీక్ చేయకుంటారు అది ఆ స్థితి ఎలా ఉంటుందంటే జీవితంలో ఎవరికూ వస్తూ ఉంటాయి ఘటనలు మన ముందు నుంచి ప్రవాహం లాగా వస్తూ ఉంటాయి ఘటనలు ఆ ప్రవాహంలో మీకు సుఖ దుఃఖ భావన కలగదు ఓ ఇది ఇలా ఇండియా అలా అలా ఇండియా తెలుస్తూ ఉంటుందే తప్ప ఇది సుఖము అది దుఃఖము అని అని అనిపించదు ఎవరైనా తిట్టేదనుక్కోండి అది దుఃఖం అని ఎవరైనా నెలలో మాట వేసి కొంత ఖరీదలు వస్త్రాలు ఇచ్చాడనుకోండి అది సుఖము అని తెలుసు భోజనం మోస్తరుగా ఉందనుకోండి దుఃఖం అని తెలుసుదు వాళ్ళ పిండి వంటలు భోజనం ఉందనుకోండి భోజనం అవుందే అని అని తెలుసు ప్రత్యేకంగా అని తెలుసుదు అంటే ఏదో ఒకసారి అనిపిస్తుంది సుఖము దుఃఖము అని పేరు పెట్టగా అని తెలుసు ఎక్కడైనా శిష్యులు జన్సించాడు అనుకోండి వాళ్ళ వాళ్ళు ఎప్పటి నుంచో పిల్లలు లేని పిల్లలు ఎక్కడి నుంచి పెళ్ళి ఆ మాయకుడు గర్భవతి ఒకరికి సంతానం కలిగింది ప్రెషర్స్ బయటకి వాళ్ళు లేకపోరు మంచిగా అనిపిస్తుంది కానీ అదేదో పెద్ద సుఖం అనిపించదు ఎవరన్నా పోరాడనుకోని ఆడు ఓ బంధుల్ పోయిందని పోరానిపిస్తుంది తప్ప అదేదో దుఃఖం అనిపించదు సుఖం అనిపించదు అసలు ఈ సుఖ నిర్వచనము సుఖ దుఃఖముల విభాగము క్రమంగా అది మెదల టైపు అంటే రెసితేనే దుఃఖము అనేది ఉంది నేను డైలీ రెసి లేకుండా అన్నింటినీ స్వీకరించుకుంటూ పోతే సుఖము సుఖమవు కాదు దుఃఖము దుఃఖం పోకూడదు ఇది ఒక విషయం అయినా కూడా జీవితంలో ఇంకా ఇన్స్పైట్ ఆఫ్ అప్లివేషన్ ఇంతటి వికాసము ఉన్నప్పటికీ కూడా ఇంకా సుఖము దుఃఖము అనేది కొన్ని విధులు ఉంటాయి ఇప్పుడు శరీరానికి రోగం వచ్చిందనుకోండి దాన్ని ఎవలలో కలిగితుందని అనడం కష్టం దాన్ని దుఃఖంగా పరిగణించక తప్పదు అలాగే ఒకరికి ఆస్తి నష్టము లేకపోతే పెద్ద స్థాయిలో జరిగి వాడి పరిస్థితి బాగా కురిగిపోయిందనుకోండి మరి దుఃఖం వచ్చింది అని చెప్పక తప్పదు అటువంటి సందర్భంలో కూడా అంటే సుఖ దుఃఖముల అనుభవం కలిగే సందర్భంలో కూడా ఇది సుఖము ఇది దుఃఖము అక్కడ అలాంటి అనుభవమే ఉండదు అన్నీ అపూర్వం ఉంటాయి వాటి దాన్ని గుర్త ఇది సుఖము ఇది దుఃఖము అనే అనుభవం కలుగుతుంది ఇటువంటి ఇప్పుడు నేను ఇక్కడ సందర్భాలు కలిగినట్లో కూడా అవి ఆత్మధర్మములు కావు మనస్సు యుక్త ధర్మములు మాత్రమే అని కనుక మీరు ఆ సుఖితమైన మనస్సును లేక దుఃఖితమై ఉన్న మనస్సును మీరు సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే మీ పని మేము ప్రేమించవు ఇది తెలుసుకోవాలి కానీ మీరు సుఖం కొరకు దేవుణ్ణి పూజించటం దుఃఖాన్ని దూరం పెట్టడం కోసం దేవుణ్ణి దేవతలని పూజించటం అనే ఒక రిచువల్స్ మీరు పడ్డారంటే ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఒక రిచువల్స్ లో మీ అన్వేషణ అక్కడితో అంత నాలెడ్ ఆఫ్ థర్ట్ దాన్ని బయట ఉంది ఎందుకంటే అన్వేషణ అనేది లేకుండా అయిపోతుంది కాబట్టి సుఖ దుఃఖముల యొక్క స్వరూపస్తు ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా అన్వేషించుకుంటూ పోవాలి అలా అన్వేషిస్తూ ఓపెన్ మైండ్ తో అన్వేషిస్తూ ఉంటే మిమ్మల్ని పీడిస్తున్న దుఃఖము అంత హిట్గా మిమ్మల్ని పీడించలేదు నేను మీకు సుఖాన్ని ఇచ్చేవి కూడా దీంట్లో పెద్ద సుఖమే ఉంది లేదు మీరు వినయంగా ప్రేమగా స్వీకరించి కాదు తప్ప దాంట్లో అవకాశం ఉండదు కాబట్టి ఈ సుఖదుఖముల యొక్క స్వరూప స్వభావాన్ని మనం డైరెక్ట్ గా తెలుసుకోవాలి బయట దాని చెప్పిన ప్రవర్శనంటే విషయం సుఖదుఖములు విషయ ధర్మములు ఏమి తప్ప విషర్మములు దానికే పూర్వవృక్షం ఆత్మ సుఖాము త్మంతోమి మరి సుఖము సుఖదుఖములు ఆత్మధర్మములు కావలసినారే కానీ మరి గృహదారిని ఏ గృహదారిస్తాడో వాక్యము ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భాయం కామహిద్దఖమనర్థం ఆత్మనస్థు కామాయ అంటే ఆత్మనస్సు సుఖాయ అనర్థం ఆత్మ యొక్క సుఖము వాళ్ళకు సర్వము ప్రియమవుతున్నది అని ఉంది మరి ఆత్మ యొక్క సుఖమేట సుఖం ఆత్మధర్మమే అంటోంది కదా అని ప్రశ్న అయితే ఆ పరోపక్షాలకి సమాధానం చెప్పే ముందు మీకు ఆ వాక్యాన్ని సాటి నేను మీకు నేను నేను వికరిస్తాను ఆ వాక్యాన్ని అది మైత్రేయీ బ్రాహ్మణుల వాక్యం అక్కడ ఎవరు ఉంటుందంటే బ్రహ్మసు కామ ప్రియం నభవతి ఆత్మనస్సు కామాయ బ్రహ్మ ప్రియమ్ క్షత్రస్సు కామాయ క్షత్రం ప్రియం నత్మనస్సు కామాయ క్షత్రం ప్రియమ్ పుత్రస్య కామాయ పుత్ర ప్రియో నత్మనస్సు కామాయ పుత్ర ప్రియో దాదానా కామాయ దాదా ప్రియా ప్రియా నే ఆనస్సు కామాయ దాదా ప్రియా బిక్త కామాయ వ్యక్తం ప్రియం ఆత్మనస్సు కామాయ వ్యక్తం ప్రియం అని ఇలాగా నీకు ఈ నేను ఏం చెప్పానంటే నీకు చుట్టు మన జీవితంలో ఒక పెద్ద మోసము ఒక దగ ఒకటి మన జీవితంలో కలదు ఆ దగ పరవంచన కూడా ఏమిటంటే మనము ఈ భార్య నేను భార్యని ప్రేమిస్తున్నాను అంటాడు నాకు ఇంకంటే చాలా స్పీడు ఇదంతా కూడా ఒక పెద్ద పెద్ద ఎవరికి వారు తెలుసుకోవాలి ఒకప్పుడు వాళ్ళకి ఉంటుంది మనం బయటలో చెప్తలే అని తెలుస్తూ ఉంటాం లోకంలో లేకుండా లోపల వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అది దగ్గరని వాడికే తెలుస్తూ ఉంటారు ఒకప్పుడు తెలియదు కూడా ఒకప్పుడు వారికి కూడా తెలియదు తెలియకుండానే అది ఆత్మవంశంలో ఉంటాడు నాకు ఈయన నా ప్రియుడు ఈమె నాకు సుపరాము ప్రీతి పాత్రమైన వ్యక్తి అని అనుకుంటాడు పుత్రుడు విషయంలో కూడా అలాగే అనుకుంటాడు వీళ్ళు నా పుత్రుడు వీరు నాకు ప్రీతి ప్రీతి పాత్రులు ప్రియులు అని అనుకుంటాడు నాకు ఎందుకు ఎందుకు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు ప్రియులు అంటే వాడి యొక్క సుఖము కొరకు వాడిని నేను ప్రేమిస్తున్నాను పుత్రుడిని ఎందుకు వారికి ప్రేమ కలదు వారి ఎందరినీ ప్రే ప్రేమతో నేను సుఖము కొరకై నేను వాడిని ప్రేమిస్తున్నాను నేను భార్యని ప్రేమిస్తున్నాను ఎందు నా కొరకు భాగ్యం నాగే కాదు భాగ్యం కొరకు భాగ్యమే ప్రయత్నిస్తున్నాను పెద్ద దగ్గ ఈ దగ్గ మహా విశ్వాంసుక మొత్తం సమాజం కూడా ఉంటుంది దగ్గరి కేవలము ఆత్మస్వరూపం తెలిసిన వాడికి మాత్రమే మోసం ఉండదు ఎలా ఉంటుందంటే చూడండి ధనములు నేను ప్రేమిస్తున్నాను ఎందుకని ధనము విలువైనది ధనము క్షియమైనది అందుకోసం ధనమును నేను ప్రేమిస్తున్నాము అని ఎవడైనా అంటే వాడు అసంత్యాన్ని చెప్పుకున్నాడు ఎందుకంటే మీరు ధనమును ధనము ఎంతటి ప్రీతితో ధనుమును మీరు ప్రేమించడం లేదు ఆ ధనము మీకు సుఖమును కలిగిస్తుంది కాబట్టి నేను ధనమును ప్రేమిస్తున్నాను పూర్వం నవంబర్ ఎనిమిదికి ముందు వెయ్యి కాగితము ఐదు వందల కాగితము చాలా ప్రీతి పాత్రములుగా ఉంది వంద కాకము యాభై కాగితం మీద చాలా అశిప ఉంది అదే లెక్క ఉంది తర్వాత ఐదు వందల కలితాలు వెయ్యి కైతాలు ఎందుకు కొనగాలి తెలిసిన తర్వాత వంద కాగితం మీద ప్రీతి బాగా జరిగింది ఇప్పటికి కూడా వంద కాగితం చాలా తొందరగా ఆకర్షణీయంగా ఉన్నది కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఆపదైనా సరే ఎందుకంటే ఆ సంస్కారం కానీ ఇప్పుడు కనుక ఆ వంద వేయ కాగితం ఐదు వందల కాగితం కనుక మీకు కంటబడితే మీకు వెంటనే దాని ముందు ప్రతికూల భాగం ఆ ప్రేమ ఉండదు ఎందుకని ఆ వంద కాగితం ఆ వేయ కాగితం ఐదు వందల కాగితం మీకు అని మీకు అది తెలిసినప్పుడు దాని నుండి మీకు తెలియదు అది అనుకూలము కాదు పైగా ప్రతికూలము కూడా అవి ఉన్నాయంటే ఇల్లీగలు ఈవెన్ ఎవరైనా ఆలోచించారు వాళ్ళ దగ్గర రూపాయలు పాత రూపాయలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేశారు అంటే అవి ప్రతికూలం కూడా అంటే మీ దగ్గర ఉంటే వాటిని తొందరగా ఉద్యమించేసుకుంటే మంచిదేమో ఆలోచించి గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించుకోవాలి రోజు వారికి ఏదో ఇంకా గవర్నమెంట్ ఏదైనా ఇంకా ఆశీర్తించుకుందా లేకపోతే ఇంకా అయిపోయింది ఒలిది చేసుకుంటే కాబట్టి అది మనకు అనుకూలమైతే అనుకూలం కాకపోతే అప్రీయం ఆత్మవస్తు కాబట్టి కాబట్టి సుఖము అంటే అనుకూలం పుత్రుడు స్త్రీయుడు అప్రీయుడా స్త్రీయుడు అని మీరు కదా ఎందుకంటే పుత్రుడు అనుకూలుడైనప్పుడు స్త్రీ అనుకూలుడు కాకపోతే అనుకూలవతి భాగ్యాన్ని ప్రవుడు కూడా పెట్టాలి భార్య ప్రీతి పాత్రులు కాదు ప్రియమా భాగ్య అంటే ప్రీతి ఎప్పుడు కాదు భార్య అనుకూలం కాకపోతే దేవుడంటే ప్రీతియా దేవుడు అంటే ప్రీతి ఎప్పుడు దేవుడు అనుకూలమైంది ఒకవేళ దేవుడు ప్రతికూలుడయ్యాడు అనుకూలండి దేవుడు ప్రీతిస్తారు చాలా నేను స్టడూ దిష్టి గణపతిని బయట గేటికి తెచ్చారు దిష్టి బయట గణపతి గణపతి అది వేరు బయటపెడతారు లక్ష్మీదేవిని లోపల ముఖ్య భో మీకు దాన్ని చాలా చాలా చిత్రంగా ఉంటుంది మానవుడు దేవుణ్ణి పూజించే విధానాలు చాలా చిత్రంగా ఉంటాయి ఏ దేవుడు వాళ్ళకి అనుకూలం అనుకుంటాడో ఆ దేవుల్నే చాల పూర్వ దాన్ని పెడతాడు కానీ తక్కువ అనుకూలమైతే కింద పెడతాడు దేవుడు కానీ ప్రతికూలమైతే ఆ దేవుణ్ణి ఏం చేస్తాడు నవగ్రహాన్ని ఎక్కడ పెడతారు టెంపుల్లో పెడతారు ఇంట్లో పెట్టుకోడు ఇంట్లో పెట్టుకోడు తర్వాత మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళము మందేశ్వరమున ఊరుంది అంటే శని దేవతకి అక్కడ దేవాలయం ఉంది ఎక్కడా లేదు అక్కడే ఉందని ఓ ప్రత్యేకత అక్కడ పెట్టారు అది ప్రత్యేకత వీళ్ళు దయచేసిన ప్రత్యేకత అక్కడ పెడితే అక్కడ ఉంది ఇంకో తోడ్ పెడితే ఇంకో సో ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శించుకుని మూడేతో అభిలేకం చేసి రావాలి నూనె ఇంటికి పట్టినక్కడ అక్కడే పోండా పోనీ వీళ్ళని ఎక్కి కొట్టి పడుకురా ఉంటాడు అక్కడ అక్కడ ఆ వీలు ఎత్తి మీద పాలు చేయడం చూసా కూడా అక్కడే పాలైన స్నానం చేయడం చేతులు మెయిన్ గేట్ నుంచి రావడం ఎలాంటి ఎక్కడి నుంచి మెయిన్ గేట్ నుంచి రావడం బ్యాంక్ గేట్ నుంచి వెళ్ళి నూర్ దింట్లో పెట్టి నెట్ మీద అంటే ఆ బట్టలతో కట్టు బట్టలతో సహా స్నానం చేసి రాహుల్ రావచ్చు ఎందుకని ఆ శని మేము అంటుకుంటున్నాము ఇప్పుడే శని పూజించొచ్చింది నాకు శని అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం శనై శనై ఉపదనే శని చెన్న మాట శనై హెండించొచ్చింది శనై చెరువు అసలు శని ఉండదు ఎక్కడ కనపడదు క్షణానే ఏ పని చేసినా నల్లాగా టాపిగా చేయాలి తప్ప కంగారు కంగారుగా చేయాలి గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటాయి కానీ మాత్రం ఆ టాపి ఉంటారు ఏమి అది నాకపోతుంది దాటి ఎలక్ట్రానిక్ శని ఏ అపోమతి కలిగిస్తుంటే ధరించే వస్తున్నారు ధరిస్తానే వస్తున్నారు కాబట్టి కనుక ఆత్మనస్తు కామయ్య కాబట్టి అది ఇది ఒక జగా అది వేరే టాపిక్ మళ్ళీ కలిసి రండి మొత్తానికి ఈ లోకంలో ఏది ప్రియమని అనిపించినా అది ఆత్మ యొక్క సుఖము కొరకే ప్రియమవుతుంది తప్ప మరొక దాని కొరకు అది ప్రియము కావదు అని చెప్పారు మరి ఇక్కడ సుఖము దేవు పూర్వకం ఉన్నది ఆత్మ పూర్వకం ఉన్నది ఆత్మాస్థుతి కాబట్టి ఆత్మవస్తు కామాయ ఆత్మ పూర్వకే ఉన్నది సుఖము కాబట్టి సుఖము ఆత్మధర్మము అవుతుంది సో కాబట్టి నేను చెప్పినది సుఖము ఆత్మధర్మము కాదు విషయ ధర్మము అనే మాట మోసాగా అందో విషయం కాదు అనేది చేసిన విషయాత్మ్యత్మ్యుపగమానైతే బ్రాహ్మణం చూస్తూ ఉంటాడు ఎక్కడైతే మీరు ఆత్మ అంటే నేను నాకంటే భిన్నమైనది అని గ్రహిస్తూ ఉంటాడు అన్యత్ అన్యత్ తనకంటే భిన్నము అనేది యాఖ్యం కాదు అసలు సర్వము ఆత్మయ్య అదేదం కదా మనకంటే భిన్నమనే ఏమీ లేదు కానీ భిన్నమాయన్నట్లు వీడు తెలుసుకుంటూ ఉంటాడు అంటే అజ్ఞానావస్థ ఎక్క అంటే వ్యస్యాం అవిద్యాయా అంటే అవిద్యావస్థగా వీడు నేను వేరు సర్వము వేరు అని భిన్నంగా దర్శిస్తూ ఉంటాడు వాస్తవంగా భిన్నము కదా కాదు అన్యట ఈవ అన్యము కాకుండా అన్యత్ అన్యములా వీళ్ళు భాషిస్తూ ఉంటుంది అజ్ఞానావస్థలే అది ఆత్మ ఆ ఆత్మ ఆ ఆత్మ గురించి చెట్టు మాట అంతే తప్ప ఎత్రు సర్వం ఆత్మైవా భూత్ ఆ ఆత్మ గురించి చెట్ల కాబట్టి ఆత్మను కామాయాలనే మాట అవిద్యావస్థలనున్న ఆత్మకు సంబంధించిన ప్రకరణ ఆ టాపిక్ అది మీరు ఏదైనా ఒక కొటేషన్ బయట తీస్తే ఆ ప్రకరణంతో సంబంధం లేకుండా అయిపోతుంది ఆ కొటేషన్ అంతమంది మిస్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చెప్పారు ఏ ప్రకరణము ఆత్మ అవిద్య చేతను పరిచ్ఛిన్నమైనదిగా సర్వము నుంచి విలువడి ఉన్నదిగా వీరు స్వీకరించే అవస్థ ముందు సర్వమును వీరు ప్రీతిపాత్రముగా భావించేది తమ యొక్క సుఖము కొరకు మాత్రమే అని అవిద్యారూపంగా అవిద్యావస్థి చెప్పిన ఆత్మలు విద్యావస్థలేదు ఆత్మ ఎలా ఉంటుందో తెలిసిన అలా ఉండదు ఆత్మనస్తకమైన ఉండదు అది ఎలా ఉంటుంది సత్యేకం పశ్చే మోహత్వము పశ్య ఇం విద్యా విషయ ఆత్మధర్మ విద్యా విషయము అంటే విద్య యొక్క సందర్భము అంటే విద్యావస్థయ ఎలా ఉంటుందో తెలుసుకున్నా తేన కం పశ్యే తస్ తవస్థా జ్ఞానకాలమునూ ఎవడు దేని ేనితో చూచును అని ఆక్షేప ఆక్షేపరూపమైన ప్రశ్న అంటే చూచేవాడు చూడబడేది చూచే సాధనము అనే విభాగం ఈ త్రిపు ఏదైతే కలదో అంటే చూచేవాడు చూడబడేది అనే విభాగమే ఉండదు ఏదైతే అజ్ఞానం చేత చూడబలేదు తనకంటే ఇతరముగా భాషించినదో అది కూడా ఆత్మరూపంగానే వాడికి తెలుస్తుంది పశ్యే అని చెప్పారు తర్వాత నేహ నానా అస్తి కించే ఈ జగత్తు రూడు ఆ విద్యావస్థయందు అనేకత్వమనేది ఏది ఉండదు ఇహా అంటే ఈ పరబ్రహ్మ ఎందు తెలుగు రాష్ట్రం ఇహ అంటే అస్మిన్ బ్రహ్మణి ఈ పరబ్రహ్మ ఎందు నానాత్మ ఏ నానాత్మ ఉండదు నానాత్మే లేకపోతే సుఖము దుఃఖము ఇలాంటివేమి ఉండవు అంటే సుఖ దుఃఖాలు విభాగమై ఉండదు నానాత్మ ఉండదు ఇప్పుడు నిద్రపోతున్నారండి నానాత్మం ఉంటుందా ఉండదు నిద్ర లేచాకనే నానాత్వం వస్తుంది ఎందుకంటే నిద్రలో అవిద్యా కార్యములైన సుఖ దుఃఖములు ఇతర ఉండదు తర్వాత సత్ర ఇటువంటి ఈశాభోపనిషత్తు సత్ర అంటే సస్ని కాలే ఆ జ్ఞానకాలము ఏకత్వం అనుపశ్యత అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశమును అనుసరించి ఏకత్వం పశ్యత సర్వము ఒకే ఆత్మచైతన్యము అని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వారికి శోకమనగానేమి మోహమనగానేమి శోకమోహములు ఉండవు శోకమంటే దుఃఖం సుఖము ఉండదు దుఃఖ దుఃఖము ఉండదంటే సుఖం కూడా ఉండదు కాబట్టి ఈ మధ్యకముల చేతను ఇచ్చాదన విద్యా విషయే ఆత్మజ్ఞానము కలిగిన సందర్భమునందు సుఖ దుఃఖాలు ఆత్మయందు విషేించబడినవి కనుక నా ఆత్మధర్మ సుఖదులకు ఆత్మధర్మముఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు కాబట్టి నేను ఈ శుభదుఖములు ఆత్మధర్మములు కావు అనే దానికి నేను టూ స్టెప్ ప్రాసెస్ మీ ముందు పెట్టాను ఆత్మధర్మములు అవునవుతారో తర్వాత వద్దాము ముందు మీరు మీరు సుఖదుఖములను మీకు మేము నిర్వచించి కల్పించడం మానేయండి సుఖదుఖములను మీరే కల్పిస్తున్నారు కల్పించి మేము నెచ్చి పెడుతున్నారు మీరే కల్పిస్తారు ఏము నెచ్చి పెడతారు సో వీళ్ళు ఇప్పుడు ఓ విగ్రహం పెడతారు ఆ విగ్రహానికి ఆ గర్భగుడికి ఓ దిషికి పెడతాడు సూర్యుడు ఉదయించి అస్తమించినప్పుడు ఏదో టైంలో ఆ తిరిగి ఉండగా కిరణాలు లోపల పడతాయి పెడితే అనుగో సూర్య భగవానుడు తన కిరణములను దేవుడి మీద వేసుకున్నాడు అని సూర్యుడి మీద పెడతాడు దేవుడు సూర్యున్న తన మీద తిప్పుకున్నాడు దేవుడు తిప్పుకోలేదు సూర్యుడు వేయడం లేదు దీన్ని తిరిగి పెట్టింది అలా పెట్టాడు ఓడకుచ్చి వేస్తే కానీ వీడు తిరిగి అలా పెట్టాయి వీడికి అలా పెట్టి అలాగంటాడు సో కృష్ణుడు కిస్కీ వైపు తిరిగిపోయినాడు అంటాడు ఆ కృష్ణ విగ్రహాన్ని అందరూ మేలు వేటువైపు పెడితే వీటి మట్టుకు ఆ కిస్కీ వైపు పెట్టి అందులో కి తిరిగి వైపు తిరిగే వీడు కట్టినప్పుడు అలాగే అంటాడు సో ఆ విధంగా మీరు ప్రతిదాన్ని దేవుణ్ణి గెలి పెట్టేస్తూ ఉండడం దేవుడు ఏమి చేయడు మీరు తెలుసుకోలేదు ఎన్నే తెలుసుకుంటాం దేవుడు ఏమి చేయడు మీరు ఆలోచిస్తుంది ఏడు ఏడు వేల ఏడు వందల కోట్ల మంది జనాభాలో మిమ్మల్ని ఒక్కరిని పట్టిన మీకు దుఃఖాన్ని ఇస్తాడండి దేవుడు అలాగే ఇస్తుంది ఇప్పుడు మీరు కారు కట్టించుకుంటూ హైవే మీద పడిపోతున్నారనుకోండి హైవే మీ కారుని యాక్సిడెంట్ చేసేస్తుందా మేము బయలుదేరి దాడు మంచి కాదు కాబట్టి మీరు ముహూర్తంలో బయలుదే కార్ తీశారు కాబట్టి హైవే మీ కార్ని బోత్తా పోటీ చేస్తున్నారు అలా చూస్తున్నారు మీ కార్ని బోల్సా పోటీ మీరు మీ కార్ని బహుళ పోటీ హైవే పోటీ హైవే హైవే పోషించారు మీ లోకాన్ని పవర్ మోడల్సి బహుళ పోషించారు లేదంటే రాత్రి సరిగ్గా నిద్ర లేకుండా లేదా కాపు నిద్ర కోసం కాపు నడిపి దాన్ని ఒక రకమైన అభివేత్త చేతనం లేదా పొగలు మొత్తం చేతనం అజాగ్రత్త చేతనం మనం చేస్తాం ఎవరు మీరు ఏదైనా ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా నమ్మిది జాగ్రత్తగా నిండాలి కంగ కంగారు కంగా ఏదో హడాల్లో ఉండి బలస్థానంలో వెళ్తే సినిమాలు చూసుకోవడం ఈరోజు కంగారు కంగారు తిన్నారనుకోండి ఆ ముద్దని డబ్బును నోట్లో పెట్టుకోవడం తమ్ముడు నింకే టైంలో ఓ మిటుకు దారి వెళ్ళేటువంటి విడితే మీరు ఏమంటారు వాటి ఎవరో నన్ను తప్పు జనరానికి బాగా ఉంది కానీ ఆ జనసారి